మీ అందరికి ప్రభు ఈ క్రైస్త నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి కూడా ప్రేమ కనికరమ కృపు కలిగిన మా దేవ మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చల్లిస్తున్నాం నేను ఈ ఉదయకాలం నుంచి ఇంతవరకు నా ప్రభ నీ ఉచితమైన కృపుల్లో నేను యొక్క పరమైన ప్రేమతో కనికరమతో వాత్సల్యంతో మమల ఎంతవరకు నా తండ్రి కాచి కాపాడుతూ వచ్చిన దేవుడు నా తండ్రి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడు ప్రభావ ఇంకా వేలాది వందనాలు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి జగత్ పునాది వేవుడికి ముందే నాయన క్రీస్తులు మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి అయ్యా మా పాప శాపములన్నింటిని బట్టినైనా మీరు మరణించి మాకు జీవును అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఇంకో తండ్రి ఈ తిరిగిన సాయంత్రకాల సమయంలో ప్రభు మీకు పాదాల చెంతకునైనా రీతిగా ఆన్లైన్లో ఉన్న ప్రభావం సహాయపడండి దయ చూపించండి జరగనైనటువంటి ప్రభావ యొక్క తండ్రి కోడికంతట్లోని మీరే సహాయపడండి కృప చూపించండి కనికరించండి తండ్రి మీ నామానికి భయంకరంగా జరగడానికి సహాయం చేయండి వచ్చిన మీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు రావాల్సిన వారందరినీ కూడా తండ్రి మీరే నైనా త్వరపెట్టి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి నా ప్రభు నేను పాటల ద్వారా మహింప నేను నిలబడుతున్న మీ దాసును బలపరచండి అభిషేకించండి మీరే ప్రభు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను చేసే ప్రతి ఒక్క విజ్ఞాపనికి తండ్రి మీరే నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి నాయన ప్రభావ మీ కోడికి అంతటినీ మీరు ఆధిపత్యం వహించి మహిమకరంగా జరిగించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి ముందున్న సమయం అంతటినీ ప్రభు మాకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వాళ్ళందరినీ నేను కృపగలస్తలు కప్పగించుకుంటూ మీకు కృపను కోరుతా ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభువుని మహిమ పరుస్తూ ఆయన చేసిన కార్యంలన్నిటినీ మనం తలపోస్తూ ఆయనని స్థుతించుకుందాము స్థిరపరచువాడవు బలపరచు వాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించు వాడవు మా పక్షము నిలచీ జయమిచ్చు వాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గనపరచువాడవు హెచ్చించు వాడవు మా పక్షము నిలచీ జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు నా స్థితి గతి లెా లాలు. జీవమున్నది మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాణి ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు నా స్థితి గతి మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చు కందువు ఏమైనా చేయగలవు నా స్థితి గతి మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చు కందువు ఏ నీకే సమ సాధ్యమో ఏ సయ్యా నీకే నీకే సాధ్యమో నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీకంచి దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీకంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవానీవే మాతోడుంటే అంతే చాలును అపవాదీతలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవానీవే మాతోడుంటే అంతే చాలును లచిన కీడలన్ని మేలైపోవును ఏ మై నా చేయగలవు నాస్తికి గతిమా పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా చూకందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు మనము వాక్యము కులసీలు ఒకటో అధ్యాయము రెండో వచనం నుంచి చూసుకుంటూ పోదాం వచనం చూసుకుంటాం ఫస్ట్ ప్రాడన వేసుకుందాం ఒక్కొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు దేని కూడా వందనాలు కాబట్టి మనం వాక్యం చూసుకుందాం ప్రాడన వేసుకుందాం సూత్రం దేవా వందనాలు చేసినాం నేను మటుకొని ఇక్కడ మేము వాకిం దాన్ని నచ్చిపోవా అందులో సత్యాన్ని గ్రహించాలా దాన్ని మట్టుకొని నడుచు లాగా మీరే ఇచ్చేసి దయచేయండి ఇయోమాల ఏముందో ఏం లేదో చూసుకోవాలి మిమ్మల్ని మేము గ్రహించుకోవాలా దాన్ని మట్టుకొని నడుచుకోవాల్సిపోవా మీరే ఇచ్చేసి సమస్తం ఎరిగిన నీకు వందనాలు వేసుకోవా మీరే మాకు సాయంత్రం ఇచ్చేయండి మనుషులు మాట్లాడడానికి వీళ్ళేదేసిపోవా మీరే మాకు సాయంత్రం ఇచ్చేయండి గొప్పదని పొందా చేసిన ముఖ్యంగా దేవా మేము మాట్లాడే మాట ఎవరిని బాధపరచడానికి వీల్లేదు ఎవరిని అవమానించడానికి వీళ్ళేదేసిపోవా మీరేమో జ్ఞానము తెలివి ఇది ఇచ్చేయండి బుద్ధి దచ్చేయండి విడుదల అది ఇచ్చేయండి మీరు అక్కడ సిద్ధపరుచుకొని ఇక్కడ అది అంత మీరు వాయించమని ఏసిన ప్రాసిందండి అమ్మాయి కదా ఇక్కడ వాక్యం చూసుకుందాం మనము తలసీలు అధ్యాయం మూడు వచ్చనం చూసుకుందాము పర్లోక మందు పర్లోక మందు మీ కొరకు ఉంచబడిన మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి లలియా చూడండి ఇక్కడ ఏసు మనకు కదా అపోస్ల ద్వారా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు పరలోకం అందు మీకున్న నిరీక్షను బట్టి ఏం చేయాలా మనం నిరీక్షను బట్టి ఏం చేయాలా సంతోషించాలా ఇక్కడ కాదు మనకు కావాల్సిన పేరు ప్రతిష్టలు ఏమంటారు జాబులు ఇంత నీకు ఇక్కడ ఏముంది కాదు నీకు పరలోకంలో నీ కోసం ఏముంది అనేది చూసుకోవాల మనం కదా మనం ఒకసారి ఆయన నామంలో తక్షణ పొందినాక అంటే చనిపోయి లేచిన వారం అయిపోతాం కదా కాబట్టి నువ్వెక్కడ ఏమున్నది నేను చూసుకోకుండా మరలోక ముందు నీకే కోసం ఏముంది నా కోసం ఏముంది మనం చూసుకోవాలా తెలుసా కదా నిరీక్షణ బట్టి ప్రీస్ చేసినందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయచ్చు అలా చూడండి విశ్వాసం ఉంటేనే ఇతరుల కోసం ప్రార్థన చేస్తాము అనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ గుర్తు చేసుకున్న దేవుడు విశ్వాసం లేకపోతే నువ్వు అట్లా అవసర కోసం ఎట్లా రావడానికి ఇస్తాం చేయలేం కదా అవతల కోసం ఎట్లా బాధపడతాం బాధపడలేం ఎందుకంటే విశ్వాసం లేకపోయా నీకు నీకు నాకు విశ్వాసం లేకపోయా విశ్వాసం ఉంటుంది కదా ఏమైనా చేయిస్తాం ఇప్పుడు విశ్వాసం ఉంటుంది కానీ నేను ఇంటికి వెళ్ళి నేను ఇంట్లోకి నేను బయటికి వెళ్తున్నా నేను జాబ్కి పోతా అనేది నమ్మకం ఉంటేనే కా నువ్వు వెళ్తావు అరే ఏమవుతుందో ఏమైతే అని నువ్వు వెళ్తావు ఆ బయటికి విశ్వాసం అంటావు దాన్ని విశ్వాసం ఉంటారు కదా ను లేనిందని గ్రహించడమే విశ్వాసం లేనిదని నమ్మడం ఇప్పుడు ప్రభువు మన దగ్గర లేడు ఎట్లా కనిపిస్తారు నీకు ఆయన అంటే వాక్యం ధరనే విశ్వాసం తెలుసా విశ్వాసం వలన కదా ఏమవుతుందంట మనుషులందరూ పరిశుద్ధులందరి మీద ప్రేమను చూపించాలంట ప్రేమను చూపాలా ఏసుకో నెల మీద అందరి మీద ప్రేమ చూపించాలా కదా నేను నిన్న మొన్న ఒక మెసేజ్ పెట్టినా గ్రూప్ లా ఏమని అంటే వాయిస్ మెసేజ్ పెట్టినా ఏమనంటే ఒకవేళ లీస్ట్ లా వారి రాకపోతే ఏమనుకోకండి కదా వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎట్లా అయినా సార్ మీకు చెప్పదని ఇంతే మెసేజ్ పెట్టింది నేను కదా ఇందులో ఏమైనా తప్పు ఉందా ఏమీ తప్పు లేదు ఎందుకంటే ఇప్పుడు అవన్నీ టైప్ పేరు టైప్ చేసి అన్నీ టైప్ చేసే వదలు మెసేజ్ పెడితే ఈజీగా అర్థమవుతుందని ఇట్లా పెట్టినా అనమాట లీస్ట్లో పేరు రాకపోయినా ఏం బాధపడకండి అవకాశం దొరుకుతుంది చెప్పడానికి చెప్పొచ్చు అని చెప్పేసి నేను మెసేజ్ పెడితే నాకు గ్రూప్ లెక్కలు ఫోన్ చేసింది నాకు ఓ బ్రదర్ మరి ఆయనకు ఆ మెసేజ్ ఎట్లా తెలుగు వస్తుందా హిందీ వస్తుందా ఇంగ్లీష్ వస్తుందా నాకు ఏం కాలేదు నేను ఇంగ్లీష్ హిందీలో మాట్లాడదామని కూడా ఆయనకి అర్థమవుతలేదు నా తెలుగు అర్థమవుతలేదు ఆయన ఫోన్ చేసి ఒకటే అంటున్నాను ఏమంటుండంటే గ్రూప్లో ఆయన ఇది ఎందుకోసం పెట్టారు మీరు అసలు ఎవరు అంటున్నాడు ఆయన బ్రదర్ మీరు ఇవి అసలు అది విన్నరాని నేను ఆయన అంటే నాకు అవసరం లేదు అది ఎందుకోసం పెట్టిన మళ్ళీ ఇట్లే అంటుండే ఆయన ఏం వాదిస్తాం చెప్పండి మళ్ళీ ఒక దేవుణ్ణం కొన్ని బిడ్డనే ఆ మెసేజ్ ఉంది అర్థం కాకపోతే తెలుగు ఆయన తెలుగు వస్తుందా ఫస్ట్ ఆ మెసేజ్ వింటే కదా నేను తెలుగులో చెప్తే ఆయనకి అర్థమవుతలేదు మళ్ళీ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు మళ్ళీ మెసేజ్ ఏంటిది అంటున్నాడు ఆయన అరే ఇక్కడ విశ్వాసం చూపించమంటుండు ప్రేమ చూపిమంటుండు ప్రేమ ఎక్కడుంది ఇక్కడ ఆయన క్వశ్చన్ వేస్తున్నాక ఆయన ఎవరు మీరు మీ గ్రూప్లో ఎవరు జాయిన్ చేసి మీరు ఏమంటారు టైప్ తీసి పెట్టాలా మీరు ఏడా టైప్ చేస్తాం ఏమంటాయి అంటే ఇక్కడ తేడా మనం ఉందా ఏమన్నా గీలే నమ్మాలా గీలకే ఈ గ్రూప్లో జాయిన్ చేయాలని మనకు తేడా ఉంది ఇక్కడ మంచి మనం మెన్షన్ చేసిరా నేను అనుకున్నా ప్రభు నేను చేసిన తప్పేంటి అసలు లిస్ట్ రాస్ట్ లో పేరు లేకపోతే మీరు ఎవరన్నా ఏం బాధపడకండి చేస్తే నేను కూడా ఇంత ఆదిష్టం నుంచి నేను ఆయన ఏం అనలేను ఎందుకంటునంటే ఓపిక లేకపోతే అవతల నీ అవతలని విశ్వాసం నువ్వు తెలుసుకుంటావు అవతలని బాధలో మనం ఎట్లా తెలుసుకుంటాం అని ఒకటే అంటుడు మీరు ఎంతవరకు చదువుకోరు నా చదువుడు సంబంధమా అక్కడ మెసేజ్ ఏందంటే తినివ్వాల ఫస్ట్ ఆయనకు చదువు స్టేజెస్ అంటే నీకు పొజిషన్ ఉంది ఆయన నేను అనుకున్న ప్రభు మరి ఏంది అసలు ఈ పరిస్థితి నేను నాకు కొంచెం అంటే కొంచెం వేరుతేరు అనిపించింది అయ్యే వినకుండా ఈయన ఇట్లా ఎవరు జాయిన్ చేశారని అని చెప్పేసి అనుకో ఇంచుమించు మనం ఇలా జాయిన్ అయ్యి పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది అప్పటి మరి ఈ గ్రూప్ కొనసాగుతుందంటే ఏదో మనం మీటింగ్లోనో ప్లేరు వాళ్ళనో ఆయన ఇంత పెద్ద మాట ఎవరు జాయిన్ చేసిన వింలో కదా అంటే ఇక్కడ చదువుకున్న జాయిన్ కావాలా చదువుకున్న గ్రూప్ నడిపేయాలా ఏం లేదు దేం చిత్తాం ఎవరిని ఏ పెట్టాలో ఏం చేపియాలో కదా దేవుడు యొక్క సమయం ఇస్తాడు తెలుసనుకున్న చలో వదిలేసినట్లు ఇంకా అట్లా ఉంటది విశ్వాస విశ్వాసులకే పొందడం లేదు ఇక్కడ అన్ని ఏమర్థం చేసుకుంటారు ఇంకా నేను మెసేజ్ పెట్టిన మెసేజ్ అయింది ఆయన ఆడియే క్వశ్చన్లు అయింది కదా నేను ఏమంటున్నా అంటే మనం విశ్వాసం ఉంటేనే నీకు ప్రేమ అనేది తెలుస్తుంది ఏంది అనేది తెలుసా చూడండి ఇక్కడ ఏమంటుండు ప్రార్థన చేయమంటుండు ఎవరి కోసం విశ్వాసాల ప్రార్థన చేయాలంట ఇక్కడ ప్రార్థనే లేకపోయా ఇక్కడ మనకు ఏమంటారు సాహసమే లేదు నీకు ప్రేమనే లేదు ఇక్కడ ప్రార్థన ఏం చేస్తాను ఇంకా కదా ఇక్కడ గుర్తు చేస్తా ఆయన నువ్వు విశ్వాసాల కోసం ప్రార్థియ్యాలంట చలో నడుస్తుంది నడవని అని చెప్పేసి ఎక్కడెక్కడ ఏక్కడ ఏ సేవకి వెళ్తురు ఎవరెవరికి ఏ అట్టంగాలు జరుగుతున్నాయి ఎవరెవరికి దేవుడు ఎట్లా తోడు చేయాలా కానీ ఒక మనం మనకు మనకి తర్వాత చేసుకున్న పోయినాం అనుకో అసలు బాగుండని బాగుండదు అసలు ఎప్పుడు కానీ వాక్యంలో రాయబడ్డ మా ప్రతి మాట కానీ నేను కోసం కానీ కాదు తెలుసా ఇది నమ్మిన బిడ్డల కోసమే అది కదా ఇక్కడ మరి చూడండి ప్రభు మన మాట్లాడుతుంది ఇక్కడ మన ప్రభుత్వ ఈ స్వార్థ ఈ స్వార్థను సర్వలోకంలో సర్వలోకము ఫలించు ఫలించు వ్యాపించుచున్నట్టుగా వ్యాపించుచున్నట్లుగా మీరు మీరు దేవుని కృపను గుర్చి దేవుని కృపను గుర్చి విని విని సత్యముగా గ్రహించి సత్యముగా గ్రహించి నాట నుండి నాట నుండి మీలో సహితము మీలో సహితము ఫలించుచు ఫలించు వ్యాపించున్నది కదా ఎట్లానంటే సత్యముగా మనం సత్యమే గ్రహించాలా అబద్ధాన్ని కాదు ఇక్కడ మీకు ముందు చూపిస్తా ఉంటాను ఏంది సత్యం అని మనకు తెలుసు కాబట్టి మళ్ళీ మనతో దేవుడు మాట్లాడుతున్నాయి ఇక్కడ నువ్వు ఏది గ్రహించాలా ఏది వదిలిపెట్టాలా ఏది నీకు అవసరము ఏది అవసరం లేదు అనేది ఇక్కడ సత్యమే గ్రహించాలా మనం సత్యాన్ని పట్టుకొని నడవాలా నీడని కాదు మనం నడవాల్సి నీడని పట్టుకొని కాదు మనం కదా నిజాన్ని నట్టుకొని నడవాలా మనం నిజం ఎక్కడ ఉంది వాక్యం చదివితే మనకు తెలుస్తుంది కదా వాక్యాన్ని పట్టుకొని నడిస్తే తెలుస్తుంది మనకు కదా ఎనిమిది చదువు అది పది చదువు ఆయన చిత్తమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు పూర్ణము గ్రహించిన వారు ప్రతి సత్కార్యములు ప్రతి సత్కార్యములు సఫలమగు సఫల మగుచు దేవుని విషయమైన దేవుని విషయమైంది జ్ఞానమందు జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో అన్ని విషయములలో ప్రభువును ప్రభువును సంతోష పెట్టునట్లు చూడండి ఏమి అన్ని విషయములలో నీకు కలిగిన ప్రతి విషయములలో ఎవరు సంతోషపడాలంట ఏ స్ప్రభు మనుషులు కాదు ఇక్కడ కదా నాది మొన్న కొంచెం పంచాదైన ఉండే వాళ్ళు కదా పంచాది ఎట్లా అంటే నాకు మా తమ్మునికి అంటే మనసు పూర్తిగా నేను దేవుని పూర్వకంగా ఎవరికి అన్యాయం దొరకదు ఇక్కడ అని మాట్లాడినా మనము కదా దేవుడు కూడా పంచాది అట్లే తీర్పి అట్లే క్లియర్ చేసింది అనమాట కొట్లాట కాలేదైనా లొల్లి కాలేదు అంటే లొల్లి అంటే కొంచెం అయింది కదా అదే నేను గట్టిగా కూర్చున్నా నాకు కూడా అని నేను ఇప్పుడు నాకు ఆయన ఆయన కోరిక ఏది ఉంది నేను అదే అడిగిన ఉంటే మనది ఎవరు ఏదో కూడా ఒప్పుకోవాలా కదా ఎందుకంటే మనం మీరు చూడండి నమ్ముకున్నాం ఫస్ట్ ఎక్కడ వస్తుంది మన పేరు అరే మీరు దేవుని నమ్ముకొని మీకు కొంచెమన్నా అది లేదనంటే మాట్లాడతాడు తెలుసా ఫస్ట్ ఆయనకే వస్తుంది పేరు మనం దేవునికి వస్తుంది మన ద్వారా మన దేవునికి మహిమన ఘనతన అవమానం అని మన తెలుసా నమ్మిన బిడ్డలతోటే ఆయనకి ఘనత అనేది అవమానం పదార్థాలు ఇప్పుడు ఏలైనగా ఏలైనగా ఏలైనగా ఆకాశం ఆకాశం భూమి దృశ్యమైనవి గాని దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అదృశ్యమైనవి గాను అవి అవి సింహాసనములైన ప్రభుత్వం లైనను ప్రభుత్వం లైనను ప్రధానులైనను అధికారములైన అధికారంలోైనను సర్వమును సర్వమును ఆయన ఎందు సృజింపబడిను చూడండి నీకు కనిపించని నీకు కనిపించని అన్ని సింహా అన్ని మొత్తం ఆయన ఆండివర్లనే ఉన్నాయి ఆయన తప్ప నీ దగ్గర ఏది రాదంటున్నాయి కదా ఎట్లా నువ్వు గ్రహిస్తున్నావు అదృశ్యం నీకు కనిపించడం నువ్వు కూడా మనం నమ్మాలా అదే ప్రభు ఇట్లా మాట్లాడి అంట నా తూరు దర్శనాలు ఇప్పుడు ఒక అలా దర్శనాలు వస్తాయి మేము నమ్మాలా మనం నమ్మి మనం మనం కూడా కనిపెట్టడానికి రెడీ చేసుకోవాలి సిద్ధపడాలా అదే అదృశ్యమైంది అదృశ్యం కానివి నీకు కనిపించవి కనిపించడం అన్నిటిని నమ్మేశాల ఎట్లా అంటే వాక్యంధారని మనం నమ్మాలా వీటిలాంటి ఫస్ట్ కదా ఎక్కడ దేవుని అన్నీ ఉన్నాయంట ఆయన్ని సృష్టించడం వీటిలని ఆకాశంలోను మహా ఆకాశంలోను సింహాసంలోను అన్నిటినీ మొత్తం భూమి మీద భూమి కింద కానీ పైన కానీ ఏమున్నాయో సమస్తమైన వల్ల కలిగింది కాబట్టి కదా నువ్వన్నీ నమ్మేశా ఎవరికి తయారు చేసి అంటే దేశపకి తయారు చేసి కదా సృష్టికర్త ఆయనే తప్ప ఎవరు లేదు దీనికి కాబట్టి నీకు నాకు ఈ పొజిషన్ చేయడానికి ఆయనే కారణం మనుషులు కాదు మనకి కదా నాది మెసేజ్ ఎప్పుడు ఉంది థర్టీకి ఉంది నా మెసేజ్ ముప్పై తారీఖు ఉంది నా మెసేజ్ కదా నేనేమనుకుంటున్నాంటే నాకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన తెలుసా నేను నేను ఎప్పుడు అంటే నాకు టైము ఎప్పుడు దొరికితే అప్పుడు మనం మెసేజ్ చూసుకుంటా ఉంటాం అన్నీ రెడీ చేసుకొని ఉంటాం అంటే నీకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూడాలా తెలుసా మెసేజ్ అంటే దేవిని మాట చెప్పడానికి ఎందుకంటే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మనం పెట్టుకోలేము పంచుకోలేం అనుకో అది ఏమవుతుందంటే తర్వాత లేదనిపిస్తుంది కదా నేనేమంటున్నంటే ఎప్పుడు అవకాశం ఇస్తాడు ప్రభు నా కోసం ఆయన మాట నేను చెప్పడానికి ఎప్పుడు అవకాశం ఇస్తాడా నేను ఆయన సన్నిధిలో కూర్చోవడానికి కదా నా థర్టీకి ఉన్న మెసేజ్ ఈరోజు నేను అంటే ఎప్పుడో ప్రిపేర్ అయినా నేను అంటే నేను పోయిన నెల నేను చూసు అంటే నువ్వు ఎప్పుడు నువ్వు తిని మనం అన్నం ఎట్లా తింటాము మనం పని ఎట్లా చేసుకుంటామో దేన్ని కూడా అంతే ఎప్పుడు టైం అని ఇది చూడాలా మనం ఇంకా ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఎవరైనా డేట్లా కన్ఫర్మ్ లేకపోతే ఎవరైనా సరే రెడీ అయిపోవాలా చివరు నేను చెప్పేస్తా చిలని నేను చూసుకుంటా అని చెప్పేసి ఏమంటుందంటే ఆయన నీకు ఎక్కడ ఎప్పుడు అవకాశం ఉంది అప్పుడు నువ్వు వాడేసుకోవాలి అవకాశం అని అంటున్నాయి అది మనం చెప్పాల్సిన విషయం ఆయన నీ వల్ల నా వల్ల సంతోషపడాలండి ఆయన నామానికి మహిమ రావాలా కదా ఇరవై కూడా చదువు గత కాల గత కాల దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులలో విరోధం విరోధ భావం గల వారనై ఉండినా కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా చూడండి ఇక్కడ ఏమంటుడు మన మనసులో విరోధం ఉందనుకో భేదం ఉందనుకో అప్పుడు నీ దగ్గర ఎట్లుంటాడు ఏ శబు నా దగ్గర ఎట్లుంటాడు సపోజ్ ఇప్పుడు నేను నా మనసులో భేదం పెట్టుకొని ఒకరు మీ కోపం పెట్టుకొని ఉన్నానుకో నా ప్రార్థన ఫలించదు నా సేవ ఫలించదు నీకు ఇక్కడ కావలసి కావాల్సింది ఆయన దగ్గర ఏ నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు ఏ పొజిషన్ అన్నది కాదు ఇక్కడ ఎంత విశ్వాసం ఆయన సన్నిధిలో ఉన్నామనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ కదా ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే అన్నిటినీ అందరినీ దేవుడు ఒకే రకం ఒకే రకంగా చూసిండు మరి మనుషులు ఎందుకు చూస్తే లేరు ఆయనని మనుషులు ఎందుకు చూస్తే లేరు ఒకరిని ఒకలాగా ఎందుకు చూస్తే మనుషులు తేడా తేడా చూపిస్తారు ఈశ్వరుడు నమ్ముకున్నలే ఇవి బయటోళ్ళు గారు కదా మనతో ప్రభు మాట్లాడుతుంది ఇక్కడ విరోధం ఉంటుంది కదా నువ్వు వాళ్ళని ఒక తిరిగి చూస్తాం నీళ్ళో చూస్తాం మనము కదా అయ్యో నీ నష్టం జరగకపోయినా పెద్ద వాదిస్తున్నవే ఒకవేళ నష్టం జరిగితే నువ్వు ఉంటూ కదా ఈశ్వరుడు నమ్మిన ఈ మాట కదా ఆయన భరించినన్ని వారి నువ్వు నేను ఎందుకు భరిస్తలేదు మనం ఎందుకు భరిస్తలేము మనం ఎందుకు భరించ భరించిన మనం ఎందుకు భరించలేకపోతున్నాం అంటే మన దగ్గర ఏదో ఒక వచ్చిన భేదం ఉంది ఎక్కడో విరోధం ఉంది మన దగ్గర మనుషుల విరోధము భేదం పెట్టుకుంటే ఎట్లా ఫలిస్తాం ఫలించలేము కదా అందుకే అంటుండి ఇక్కడ మనుషుల భేదం ఉండదంట చూడండి ఇంత క్లియర్గా రాయబడ్డది వాక్యం దుష్కి వెళ్ళాలి కానీ మీలోన విరోధం ఏదైనా ఉంటే ఎట్లా ఫలిస్తుంది పునాది మీద పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్య సృష్టికి ప్రకటింపబడినట్టి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాస మందు ఉండి నేడలా ఇది మీకు కలుగును పౌలును నేను ఇరవై నాలుగు ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించు సంగము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లు కొదువైన వాటి అందు నా శరీరం అందు సంపూర్ణము వేయి చేయిచున్నది వాక్యము దేవుని వాక్యంను అనగా దేవుని వాక్యం అనగా సంపూర్ణంగా ప్రకటించుటకు చూడండి మరుగు చేయట మరుగు చేయబడ్డ వాక్యాలన్నీ మనకు మనకు మన దగ్గరికి వస్తున్నాయి కదా ఎట్లా వస్తున్నాయి అన్న ద్వారా వస్తున్నాయి కదా మన గ్రూప్ ద్వారా వస్తున్నాయి మనకి కదా నువ్వు ఆయన దగ్గర విశ్వాసంతో కనిపెట్టుకొని ఉంటే ఓపికతో కనిపెట్టుకొని ఉంటే నీ దగ్గర ఏది మరుగు చేయబడదు అన్ని నీకు తేడాగా కనిపిస్తాయా అంటుంది ఇక్కడ ఏదైనా సరే నీకు కనిపిస్తుంది దానికి నువ్వే నువ్వే క్వశ్చన్లు ఎత్తుకోవాలో నువ్వే దానికి జవాబు ఇవ్వగలవు నేనే దానికి జవాబు ఇవ్వగలను కదా కదా మనకు మనం చదవలేకపోతే మీ ఎట్లా ఇస్తాం దాని జవాబు కదా నీకేమి కావాలను నాకేమి కావాలను మనం సృష్టికర్త దగ్గరనే అడగాల ఆయననే అడగాల మనం అప్పుడే నీకు ఒక ఏమంటే స్థిరమైన తీర్పు వస్తుంది జవాబు వస్తుంది దానికి సపోర్టింగ్ వస్తుంది మనుషుల వలన ఏ మాత్రం మెప్పు పొందినమనుకో అది ఎప్పటికీ పనికి రాదు అది కదా అది ఎప్పటికీ పనికి రాదు ఎప్పటికీ ముందుకు వెళ్ళదు అది కదా మర్మములన్నీ నీకు నీ దగ్గర నా దగ్గరికి వస్తున్నాయి అంటే మనం ఇక్కడ చేసుకున్న పుణ్యము అది కదా ఇక్కడ మన దగ్గరకు వస్తున్నాయి అంటే అంతే తప్ప అది మన మన స్పెషల్ ఇంకేం కాదు ఆయన కృపలని వస్తున్నాయి మనకి మీ నిమిత్తము నాకు మీ నిమిత్తము నాకు అప్పకినా ఏర్పాటు ప్రకారము ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడు అయితే చూడండి కదా ఆయన నిమిత్తమే మనకి ఓ పిల్పు ఏర్పాటు పడ్డది కదా ఆయన వల్లనే మనం ఏర్ప ఏర్పరచబడవాళ్ళము కదా ఎందుకే అంటుండు నీకు ఏ పొజిషన్ లో సరే నువ్వు ఎక్కడున్నా సరే కానీ మనకి గర్వం ఉండడానికి అసలే వీల్లేదు రూపట విరోధం ఉండడానికి అసలే వీల్లేదు ఇక్కడ కదా తొమ్మిది ఇరవై తొమ్మిదో తెలిసి అంత నిమిత్తము అంత నిమిత్తం కార్యసిద్ధి కలవచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడచ్చున్నాను చూడండి నీ శక్తి బలము ఆయన్ని వాళ్ళ పోరాడానికి ఇప్పుడు ఒక నీకు సపోజ్ నీకు మన సమస్య వచ్చిందనుకో నువ్వు ఎంతగానో పోరాడగలుగుతావు నీ సొంత తెలివితోటి నా సొంత తెలివితోటి ఆయన సపోర్టింగ్ ఇప్పుడు చూడండి నేను జరిగిన పంచాద్ మామూలు విషయం కాదు అది పెద్ద వంచాద్ దగ్గర దగ్గర వంద మంది రావచ్చు కదా నేనేమనుకున్నా దేవా నీ చిత్తం ఆ పంచాద్ ఎట్లయినా సరే ఇద్దరికి అనుకూలంగా ఎట్టడో చూడమని చెప్పేసి అనుకున్నాను నేను నేను ఆయన మీద భారం వేసుకుని వెళ్ళినా నాకు విజయం వచ్చింది అక్కడ ఆయనకు కూడా విజయం వచ్చింది కానీ ఎవరు లాస్ కాలే ఇక్కడ కదా చలో ఎంత ఏమైనా లాస్ అయితే అది ఆయన వదిలేసుకోవాలి అంతే మనం తప్ప వాదించడానికి వీల్లేదు అక్కడ కదా ఏం చేయాలంట పోరాడడం ఎట్లా పోరాడతాం ఆయన శక్తి వల్లనే పోరాడతాం మనం మన శక్తి ఏ పాటికి పనిచేయదు అసలు కదా మూడు అది మూడో అధ్యాయం తులసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చిన చూసుకుందాం మనం ఇక్కడ వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఫస్ట్ నుంచి మీరుతో కూడా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన లేపబడిన చూడండి ఇక్కడ మాట్లాడుతుండ్రు ప్రభు మన తోటి కదా మనం గుర్తు ఇక్కడ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే చనిపోయి మళ్ళీ లేచిన వారైతే మనం ఫస్ట్ ఏమేమి చేసినామో అవన్నీ మర్చిపో అంటున్నాయ ఏమేం చేసినా ఫస్ట్ కోపాలు ఉండే ద్వేషాలు ఉండే ఎవరేమనంటే పడకపోతు ఎవరేమంటే మనం రివర్స్ అంటుటిమి రివర్స్ కొడుతు రివర్స్ తిడుతుటిమి కదా అది ఇప్పుడు ఏం చేయమంటుండంటే మరిచిపో అంటుండవు వీళ్ళను అవి విడిచిపెట్టు అంటుండే ఆయన కదా ఒకవేళ మళ్ళీ నువ్వు చనిపో నువ్వు కిస్తులో మళ్ళా చనిపోయి మళ్ళీ లేసినాక నువ్వు పాతయ్యని మళ్ళీ పాటించినావు అనుకో నేను కానీ నువ్వు కానీ ఎవరైనా సరే అప్పుడు ఏముంటుంది మన రక్షణకు విలువ ఉండదు ఆయన ఆమలు రక్షణ పొందినం ఆయన ఆమల్లో మనం సేవ చేస్తున్నాం మళ్ళా తీసుకుంటున్నాం అన్ని చేస్తున్నాము కాబట్టి అన్ని మర్చిపో ఏం మర్చిపోమంటుంది ఇక్కడ ఆయన లేదు కిందికి వెళ్తే తెలుస్తుంది మనకి ఇంకా రెండు చదువు అమ్మా ఇప్పుడు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్న చూడండి పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద కానీ మనసు పెట్టుకోదు ఏముంటాయి భూమి మీద అన్ని ఉంటాయి మాటలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి కోపాలు ఉంటాయి తిట్లు ఉంటాయి వస్తువులు కూడా ఉంటాయి కదా నీకు నీకు ఏం కావాలో ఆయన ఆయన కడుక్కో మంచిది ఇచ్చాడు నీకు చూపిస్తాడు ఆయన కదా ఏలైనాగా మీరు ఏలైన మీరు మృతి పొందితేరి చూడండి ఏలయనగా మీరు మృతి పొందితే అంటే ఇవన్నీ మర్చిపోయారు మళ్ళా ఇట్లా గుర్తుకొస్తుంది మనకి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది లూయా చూడండి ఎంత గొప్ప ధన్యత మనకి మీ జీవము మన జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నదంట కదా ఆయన దగ్గర మనం దాచబడి ఉన్నము కాబట్టి ఈ లోకం తట్టు ఈ లోకాశల తట్టు కోపాలు ద్వేషాలు కదా ఈ లోపల విరోధాలు పెట్టుకున్నాం అనుకో ఏమవుతుంది మళ్ళా మనం యథావిధిగా లోకం తట్టు వెళ్ళిపోతాం అప్పుడు మనది దేవుని దగ్గర మన జీవం దాచబడదు మన జీవము దేవుని దగ్గర భద్రంగా ఉండాలంటే లోకం ఆశలు ఏమేమి ఉన్నాయో అవన్నీ వదిలేసుకోమంటున్నాయన్న ఆ వాక్యం అందరికీ తెలుసు ఈ వాక్యం ఎన్నోసార్లు చదివి ఉంటారు కానీ మళ్ళీ రిపీట్ అయి కదా నేను ఇంచుమించు మస్తు చూసుకుంటూ వచ్చిన నాకు ఎందుకో దేవుడు ఈ రోజు నుంచి ఇదే ఇదే అదే అనిపిస్తున్నారు కదా నేనేమంటున్నా అంటే నీ మీద నా మీద దేని యొక్క కృప ఉండాలంటే లోకం తట్టు మళ్ళా మనం తిరగడానికి వీల్లేదు అసలు కదా లోకాశాలు కానీ ఏమైనా మనం చేసినాం అనుకో మళ్ళీ ఏమవుతుంది యథావిధిగా మనం లోకంతో వెళ్ళిపోతాం నీకే పొజిషన్ ఉందో నాకే పొజిషన్ ఉందో అది దేనికి అవసరం లేదు నువ్వు ఎట్లా దేవుని దగ్గర విశ్వాసంతో నేను ఎట్లా దేవుని దగ్గర విశ్వాసంతో అది ఆయనకు అవసరం ఇక్కడ పొజిషన్ కాదు కావాల్సింది ఆయనకి ప్రేమ హృదయం ఇతరుల మీద జాలి ఇద్దరి మీద కనికరం కావాలి ఆయనకి కదా చదువు మీకు మనకు జీవమై ఉన్నా మనకు జీవమైనా ప్రత్యక్షమైనప్పుడు చూడండి మనకు జీవం ఎవరంట క్రీస్తేనంట నువ్వు నేను బతకడానికి కారణం ఏశ్వ జీవం అంటే జీవం ఉంటేనే మంచి భక్త అంటారు కదా ఆ జీవము ఎక్కడ ఉంది ఏసో దగ్గరనే ఉంది కదా మీరు ఆయనతో కూడా మీరు ఆయనతో కూడా మహిమ ప్రత్యక్ష పరచబడదురు చూడండి ఇవన్నీ నువ్వు సహిస్తే కదా బాధలు నిందలు అన్నీ బరిసని ఆయన దగ్గర నువ్వేంట మేమపరచబడతావంట ప్రత్యక్షపరచబడతావంట కనిపిస్తావంట అక్కడ ఆయన తీర్పులో నువ్వు ఒక స్టేజ్ లో ఉంటావంట నేను నువ్వు ఒక ప్లేస్ లో ఉంటావంట కదా చదువు కావన నా భూమి మీద నున్నా కావు భూమి మీద నున్నా మీ అవయములను మీ అవయములను అనగా జారమును అపవిత్రను అపవిత్రను కామతురాత కామతురాత దురాశను దురాశను విద్యాహారధనైనను చంపివేయుడి చంపివేయుడి చూడండి ఇవన్నీ లోకం మీద ఉన్నా అసలాంటివన్నీ ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ చంపేయాలంట చంపేయడం అంటే మళ్ళా బతకడం ఒక మంచి చచ్చిపోయినాక మళ్ళా ఈ లోక లోకం లెక్కల మనం మాట్లాడుకుంటే ఎందుకంటే చనిపోయిండు అంటారు ఆయన చనిపోయిండు మరి నీ దగ్గర నా దగ్గర ఈ కోరికలన్నీ చచ్చిపోయినాక మళ్ళీ ఎట్లా బతుకుతాయా కోరికలు లోకం తట్టు తిరిగితేనే కదా మళ్ళీ బతుకుతాయావి అందుకే అంటుండు మీరు దగ్గర దేని దగ్గర మీరు దాచబడి ఉన్నారు కాబట్టి లోకాశల తట్టి ఎప్పుడు తిరగాకండి మీరు అంటున్నాయను కదా ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతుంది ఇక్కడ ఒక ఎనిమిది చదవామా మీరు ఇప్పుడైతే మీరు లోపము చూడండి హలో ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము అగ్రహము కోపం అంటే వేరు అగ్రహం అంటే ఎంట్లా భయంకరంగా వస్తుంది ఇంకా చదత్వమును అగ్రహము దుష్టత్వము దుష్టత్వము దూషణ చూడండి ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్ లో అన్నమాట ఇవన్నీ మీరు కోపం అంట ఆగ్రహం అంట దుష్టత్వం అంట దూషణంటోట మన వీటన్నిటిని విసర్జించుడియా చూడండి ఈశ్వరుడు నమ్ముకున్న నుంచి బూతులు వస్తే ఏమవుతుంది అంటుండి ఇక్కడ ఇవన్నీ నీ దగ్గర నుంచి రావద్దు అంటుండే బూతులు రాని రావద్దు నమ్ముకున్న బిడ్డలకి కదా ఇక్కడ మామి అంటుంటది ఇక్కడ పక్కే ఉంటారనమాట వాళ్ళు పుట్టుక నుంచే క్రైస్తవులు వాళ్ళు మాట్లాడితే ఈమె పర్సన్ వచ్చినాక చెప్తుంటది అయ్యా వీళ్ళు ఇట్లా చెప్పేసి అరే అసలు నేను అనుకుంటా వాళ్ళు చర్చలకు వెళ్ళినాక వాక్యంకు ఈ వాక్యం అలా చదవరా లేకపోతే వాళ్ళు చెప్పటం లేరా అనిపిస్తుంది తెలుసా ఎంత బూతులు తెలుసా ఎంత బూతులు వాళ్ళకు ఒక సంఘానే పెట్టిరాలి మళ్ళా ఒక సంఘాన్ని పెట్టి ఆ నడిపిస్తారు ఇప్పుడు వాళ్ళు మళ్ళా సంఘానికి వాళ్ళలే పోతారు సరే ఆ పోతురు కదా అక్కడ పోయి ఏం నేర్చుకుంటారు వాళ్ళు ఆ నేర్చుకున్నది పాటిస్తురా పాటిస్తే కదా మనకు తెలిసేది అది చూస్తే కదా మనకు తెలిసేది ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసు ఆ మాటలు ఒక అన్యులు మాట్లాడతారు అంటే దేవిని నమ్ముకొని బిడ్డలు మాట్లాడతారు అట్లా అంత భయంకరమైన మాటలు ఈశ్వరు నమ్ముకులు మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళ రక్షణ ఏమి వాళ్ళకి ఏం సువార్థ వస్తుంది వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఏం వాక్యం వస్తుంది వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఏం గ్రహిస్తురు ఆ సంఘం పెద్ద ఏం చెప్తున్నారు వాళ్ళకి ఏమన్నా అర్థం ఉందా ఎంత భయంకరంగా అంటే ఒక అంటే ఇట్లా మాటతోటి ఏమంట మనిషిని చంపేచ్చు అన్నంత ఈజీగా మాట్లాడతారు తెలుసా భయంకరంగా మాటలు అవి ఇక్కడ మాట్లాడుతున్న ఇక్కడ ఆయన కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ ఉంటే నువ్వు ఎట్లా రక్షింపబడతావు నీ జీవము దగ్గర ఎట్లా దాచపడుతుంది నీ సేవ ఎట్లా ఫలిస్తుంది నువ్వు చె నువ్వు చూస్తున్న వాక్యాలు కానీ నువ్వు వెళ్తున్న సేవకు కానీ ఫలితం ఎట్లా వస్తుంది ఈ చర్చి కానీ అవుతున్నావు కదా నువ్వు ఎందుకోసం పోతున్నావు దేవుడు నన్ను రక్షించాలని ఎట్లా రక్షిస్తాను నేను దేవుడు ఈ కోపాలు ద్వేషాలను మన దగ్గర ఉంటే మరి వీళ్ళు వీళ్ళు వీళ్ళకు చెప్పటో లేరా వాక్యాలు అర్థం కావా మరి చెప్పడానికి ఏం చెప్తుండు పాటించమని చెప్తుండ ఇవి నీ వదిలేయాలని చెప్తుండ అసలు ఏం అర్థమే కాదు తెలుసా ఎంత బాధపడతాడు దేవుడు ఆయన ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆ లోకాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చి మనుషులు పడాల్సిన బాధాన్ని ఆయన భరించి మన ప్రాణం పెట్టి రక్తం గార్చి మనల్ని కొంటే ఏం చేస్తున్నారు రక్షణ ఉంది మళ్ళా ద్వేషం కోపాలు పగలు అతీకారాలు ఇవే పెట్టుకుంటూ పోతే ఆయన ఆయన నామానికి మహిమ ఎట్లా వస్తుంది రక్షింపబడతారు ఇతరులు మనం చూసి ఎట్లా నమ్ముకున్నాలంట దేవిని ఇట్లా ఉండాలా అని ఎట్లా అనిపిస్తుంది కదా విచిత్రం తెలుసు మాటలు చూస్తే కొంతమంది నమ్ముకున్నలే నమ్ముకున్నది కాదు ఎప్పుడు కానీ మళ్ళా మళ్ళా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రాయబడ్డ ప్రతి ఒక్క మాట నమ్ముకున్న నమ్ముకున్న నమ్ముకున్న కోసమే తప్ప అందులో కోసం కాది నవ్వి కోసం కాదు కదా నువ్వు లోకం తట్టి తిరుగుతున్నావు అంటే కావాలా నువ్వు పొందిన వాప్టిసం ఏం నీ కోసం పెట్టిన శ్రమ ఏం కదా మనము కష్టపడేదైనా తయారు చేసుకుని తినకపోతే ఇంత బాధ అనిపిస్తుంది కష్టపడి ఇల్లు కట్టుతున్నాం అనుకో దాంట్లో మనం ఉండకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కష్టపడి మనం పనిచేసినా జీతం రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కష్టపడి నువ్వు బట్టలు కొనుక్కొని వేసుకోకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కాదు నీకు ఆ డ్రెస్ నీకు సెట్ కాకపోతేనే అరే నాకు వస్తుంది అనుకుంటే నేను రాకపోయా అని చెప్పేసి ఎంత ఫీల్ అవుతారు మళ్ళీ దాన్ని ఇచ్చేదాకా ఫీల్ అవుతారు నాకు రాలేదు నేను ఆపోస్ ఇయ్యాలా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అట్లాంటిది నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టిన ఏశ్వభు కోసము మనం రక్షణ పొందుకొని మనం ఆయన నామం నడవకపోతే మరి ఆయనకి ఎట్లా నమ్ముకున్న వాళ్ళ దగ్గర ద్వేషము కోపాలు ఉంటే సేవ అట్లా ఫలిస్తుంది చూడండి ఇక్కడ ఇవి నీ దగ్గర రావద్దంటున్న ఏం రావద్దు ముఖ్యంగా నీ నోట నుంచి బూతులు రానే రాదు అసలు నీ నోటి నుంచి నా నోట్ నుంచి నమ్ముకున్న వాళ్ళు నుంచి బూటు బూతులు వాళ్ళ రక్షణ వేస్ట్ వాళ్ళ జీవితం కూడా వేస్ట్ నేనే సరే చెప్తున్నాను కదా నా రోజు బూతులు వచ్చినాయనుకో నేను కూడా వేస్టే అసలు నేను కూడా బూతు మాట్లాడద్దు ఎందుకంటే ఇంత మంచి చెప్పిన భూతులు నాకు అర్థమే లేదు అందుకే మీ నోట నుంచి కదా మీ దగ్గర కోపం ఉండదంట ఆగ్రహం ఉండదంట దూషణ ఉండదంట కదా ఇవన్నీ ఉంటే మనం పలించలేము మనకి ఇక్కడ ఏముంది అనేది కాదు అక్కడ ఏముంది పరలోకంలో మన కోసం ఏమున్నదనేది మనం గ్యారంటీగా చేసుకోవాలి కదా అన్న ఒక మాట ఉంటాడు ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు అక్కడ పోయి ఏమైనా నీ కోసం ఏమైనా తెచ్చుకున్నావు నువ్వు నుంచి అక్కడ నీ ఏముందో చూసుకున్నావు అని చెప్పేసి ఇక్కడ రాయబడ్డది కదా అక్కడ నీ జీవం అంటే అక్కడ అక్కడ దాచబడి ఉన్నదంట ఎక్కడ పరలోక మందు దగ్గర దాచబడి ఉన్నదంట తీర్పులో నేను ఒక దగ్గర దగ్గర తీర్పు తీసాడని కాదు తీర్పు తీర్చుట చూడడానికి ఆ పొజిషన్ లాగా నువ్వు నేను రావాలంటే ఏం చేయాలా మనము మన దగ్గర నుంచి ఇవన్నీ తీసేసేయాలా పైన వాటినన్నీ విడిచిపెట్టాలా ఏం చేయాలనికంట ఇవ్వ చూడండి పైన వాటి మీద మనం మనసు పెట్టుకోదంట పెట్టుకుంటే ఇవన్నీ మన మన దగ్గరికి వచ్చేస్తాయి మన రక్షణ పోతుంది మన అశ్రమ పోతుంది ముఖ్యంగా దేవుడు నీ కోసం ప్రాణం పెట్టినా ఆ ప్రాణానికి విలువ లేకుండా పోతుంది నమ్ముకున్న ప్రతి ఒక్కరికి మాట ఎట్లా ఎట్లా పాటిస్తున్నాం ఆయనని ఆయన ఎట్లా గ్రహిస్తున్నాం ఆయనని కదా ఒకరినితో ఒకడు ఇది కావాల్సింది కదా అబద్ధం ఆడద్దు దేవి నమ్ముకున్న వాళ్ళు ప్రత్యేకంగా అబద్ధం ఆడద్దు కదా నీ జేబులా ఎంతుందో నా జేబులు ఎంతుందో ఇక్కడ దేవుని దగ్గర అబద్ధం చెప్పినామనుకో ఆయన కనిపిస్తుంది ఆయన కనిపిస్తే నువ్వు కోసం అబద్ధం చెప్పినావనుకో ఇంకా ఫలితమే లేదా ఆడ కొంతమంది అంటారు నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు సాహసంలో ఒకరికొకరు అప్పేసి అప్పు ఏమంటారు కొట్లాడలే అంట ఎందుకైతే మనం ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం కదా ఆయనే దానికి మార్గం ఇస్తారు ఎట్లా మనల్ని రివర్స్ చేయాలను ఎట్లా దాన్ని చెల్లించాలను కదా ఒకరిని ఒకరు అబద్ధం చెప్పుకోదండి అబద్ధం అంటే నీ దగ్గర ఉందా లేదా అది బస్ నువ్వు ఉన్నది లేకపోతే లేదు ఉంటే ఉన్నదని చెప్పేసి లేకపోతే లేదని చెప్పేసి తప్ప అబద్ధం అడనే ఆడదంట మనం ఏమనగా ప్రాచీన స్వభావము ప్రాచీన స్వభావం దాని క్రియలలో కూడా క్రియలలో కూడా మీరు జ్ఞానము కలుగు నిమిత్తము జ్ఞానము కలిగ నిమిత్తము దాని సృష్టించడం అని పోలిక చెప్పు ధరించుకొని నవీన స్వభావం ధరించుకోవాలంట చిన్న పిల్లల స్వభావం ధరించుకోవాలని ధరించుకురా ఇప్పుడు ఎవరన్నా ఎవరి దగ్గర ఉంటుంది స్వభావం చిన్నపిల్లల స్వభావం కలుగుంటే అంటే కొడితే పడడం పడతామా పడలేము ఒక మంచి మాటనే భరించుకోలేము ఎట్లా పడతాం పడండి పడాలి అంటున్నాయన్న పడకపోతే విలువ లేదు ఫలితం లేదు కదా పదకొండు చదువు ఇని ఇక్కడ చూడండి ఇక్కడ ఇటీవారిలో గ్రీస్ దేశస్తుడని యూధుడని భేదం లేదు నేనేమంటుండండి ఇక్కడ నీకు ఈ కులము నీ యుధి ఇక్కడ నీకు ఈ పొజిషన్ ఇక్కడ ఇక్కడ భేదం లేదు అంట అందరు ఒకటే అంటుండి ఇక్కడ ఆయన అందరూ ఒకటే ఆయన దగ్గర ఏ పొజిషన్ లో ఉన్నాము ఏ స్టేజ్ లో ఉన్నాము మనది కాదు కదా నీకి నీకు నాకు ఏం కావాలో ఇచ్చాడు ఆయననే కాబట్టి ఇక్కడ మనం భేదం చూపేది అంటున్నాను ఇక్కడ మన చదవం పదకొండు ఇటి వారిలో ఇటీవారిలో గ్రీసు దేశస్తుడని గ్రీసు దేశేదం లేదంట సున్నతి పొందిటై అనని సున్నతి పొందకపోవటని భేదం లేదు లేదు పరదేశి అని పరదేశీ అనియుడు దాసుడని దాసుడని స్వతంత్రుడని గాని లేదు చూడండి ఇక్కడ నువ్వు ఎక్కడ నువ్వు ఏ కులము ఏ మతం అనేది లేదు ఇక్కడ ఏముంటుంది చూడండి కింద క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు చూడండి ఆయన స్వర్వం అనే దగ్గరే ఉంది క్రీస్తు అందరిలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నువ్వు నేను భేదం ఎందుకు చూపించాలా నమ్ముకున్న బిడ్డలు ఒకరి మీద ఒకరు భేదం ఎందుకు చూపించుకోవాలా ఫస్ట్ నమ్ముకు నమ్ము ఒకరి మీద ఒకరికి నమ్ముకున్న మీదనే భేదం లేకుండా పోతేనే అప్పుడు అన్నిల కోసం అర్థమవుతుంది మన మీదనే మనకు భేదాలు మన మీద మనకు పట్టింపులు పంతాలు ఉన్నాయనుకో అప్పుడు భేదం ఉంటది ఇక్కడ ఉండదు అంటున్నా చేత ఏపరచబడిన వారు పరిశుద్ధులను వారికి తగినట్లు పదమూడు చదువు ఎవడైనా ఎవడైనా ఎడలా ఒక నేను ఒకడు సహించచ్చు చూడండి ఇక్కడ మాట్లాడుతుడి ఒకవేళ నీకు హాని చేస్తే నువ్వు ఏం భరించాలంట సహించాలంట పాడనీయాలంట సమస్తాన్ని కొట్టి దేవుడు మా దగ్గర నీ దగ్గరికి మరణం వచ్చినా సరే దాన్ని తీసేసే దేవుడిది మన దగ్గర ఉన్నాక ఒక మనిషి అని చేసి ఏమవుతుంది ఏం కాదు కదా ఆయన సర్వస్వండి నీ దగ్గరికి నీకేం కావాలో నీకు నాకేం కావాలో ఇచ్చే దేవుడు ఆయన మనిషి మోసం చేసి మనకి ఏం కాదు ఒక మనిషి మనకు తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది ఏం కాదు కదా ఒక మనిషి మనల్ని ఈ గారిని నీది గింత అని చెప్పితే మనం భేదం చూపిస్తే ఇచ్చాలో ఆయన భేదం మనం చూపించాల భేదం సహించాలా మనం ఇక్కడ కదా సహించుకొని ఒక క్షమించండి క్షమించుకున్నది అప్పుడు క్షమించిలాగ ప్రభు మేము క్షమించలాగన చూడండి ప్రభు మనల్ని క్షమించిండి అంట మనం ఏమించాలా మనం కూడా క్షమించాలా క్షమిస్తేనే మనకి ఒక విలువ ఉంటది ఒక అర్థం ఉంటది చూడండి ఇక్కడ శిష్యులు అంత కష్టపడ్డా ఏం చేసినా ఆయన నువ్వు ఆయనకి ఎన్ని వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా సహించరాలు భరించిరాలు కదా నువ్వు భరిస్తావా సేవల ఎన్ని కష్టాలు వస్తే మరి మనం భరించినామా భరిస్తున్నామా అని మనం ఒకవేళ భరిస్తే అది మనకే మంచిది భరించలే మనకు దానికి ఇవ్వంటారు విలువ లేకుండా పోతుంది నా సేవలో నాకు ఇట్లా అయింది అట్లా అయిందంటే చలో దేవుడు నీకు ఫలితం ఇస్తాడు దానికి మనుషులు ఇచ్చేది కాదు ఫలితం దేవుడు ఇస్తాడు నీకు మనిషి ఇస్తే అది ఎప్పకుండా పోతుంది అది స్థిరమైన బహుమానం నీకు ఏ స్పభియ్యాలా నీకు నాకు కదా ఇస్తూ మనల్ని ఏం చేసినట్ట క్షమించిందంట మనం ఏం చేయాలా మనం కూడా ఇతరులకు క్షమించాలా చదవండి పద్నాలు వీటన్నిటి పైన వీటన్నిటిపైన పరిపూర్ణతకు పరిపూర్ణతకు చూడండి వీటన్నిటికంటే పరిపూర్ణమైన ప్రేమ ఉండాలంట పరిపూర్ణమైన ప్రేమ ఉంటేనే ఇవన్నీ మనం భరిస్తాము సహిస్తాము కదా వీటిని దాటుకొని ముందుకు వెళ్తాము కదా ప్రేమ లేకపోతే ఏది భరించలేము మనం అన్నిటికైనా ఉపవేశమైంది ప్రేమ ప్రేమ లేకపోతే మనం భరించలేము దాన్ని సహించలేము కదా పదికే జరుగుతుంది మరియు మాట చేత మరియు మాట చేత మాట గాని మాట చేత కానీ ప్రియ చేత గాని మీరేమి చేసినా మీరేం చేసిన ప్రభు అయిన ద్వారా ప్రభు అని ద్వారా తండ్రి అయినా తండ్రి అయిన దేవునికి దేవునికి కృతజ్ఞత స్థితులు ఆయన పేరట కృతజ్ఞతా చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయు చూడండి ఏం చేసినా సరే నువ్వు మాట చేత వేస్తున్నావా క్రియల చేత వేస్తున్నావా ఆయన ఆయన నామానికి మేము వచ్చినట్టు చూడండి క్రియల గాని అది ఏమంటుండో దేని చేత చేస్తున్నావు నువ్వు మాట చేత చేస్తున్నావా క్రియల చేత చేస్తున్నావా ఒకవేళ ఒకరి ఒకవారిని ఏమైనా అన్నావు అనుకో అది ఎట్లా ఉండాలంట ఏశబాబుకి మేమకరనే ఉండాలంట ఒక మనిషి బాధపడ్డాడు అనుకో ఏశ కూడా బాధపడ్డట్టే ఒకరికి అవమానం వచ్చిందనుకో ఆయనకి ఏశబాబు కూడా అవమానం ఎందుకంటే ఒక మనిషిని నీ మాటని ఒక మనిషి సంతోషపడాలా నీ మాట నా మాట ఒక మనిషి సంతోషపడ్డట్టు ఉండాలి కానీ అది బాధపడుకుంటున్నాడు తెలుసా బాధపడుకుంటున్నాడు అనుకో ఆడ అసలు అంటే మనం ఒక మనిషిని బాధపడేట్టు మాట్లాడుతున్నాం కాబట్టి దానికి ఆయన బాధపడుతుండడు కదా అదే అంటుండే ఏమంటుండంటే ఒక మాట చేత కానీ తెలియ చేత ఒక మనిషి ఎదుటి మనిషి నీకు బాధపడుతుంట నీకు నీ వల్ల నా వల్ల కదా మీరేం చేసినను ఏం చేయాలంట ఆయన ద్వారానే చేయాలంట ఏం మాట్లాడ ఆయన ద్వారానే మాట్లాడాలంట కదా ఆయన పేరేట నుంచి చేయాలంట సమస్తం ఆయన పేరేట చేస్తే సమస్తం ఆయన ఆయన నామానికి మేము కలవేటట్టు చేస్తే ఏం చేసాడు మనల్ని ముందుకు తీసుకెళ్తా ఉంటాడు ఆయన కదా ఆ శిష్యులు ఆనాడు అంత కష్టపడ్డారు కాబట్టి ఆయన నామనికి మనమకరంగా ఉన్నారు కాబట్టి ఆయన పేరిట వేసిరు కాబట్టి శిష్యులు ఆ సువార్థ మన దాకా వచ్చింది లేకపోతే వాళ్ళంత కష్టపడకపోతే రాగబోతుండేది వాళ్ళ కొట్టినోళ్ళు లేరా వాళ్ళని తిట్టినోళ్ళు లేరా వాళ్ళను అవమానించినోళ్ళు కదా అన్ని భరించి అన్ని సహిస్తేనే ఈ యొక్క సువార్థ వచ్చింది కదా మనం భరించాలా దాన్ని అన్ని సహించుకొని మనం మనం ముఖ్యంగా ఉన్న దగ్గర కోపం ఉండడానికి వీలేదు ద్వేషం ఉండడానికి వీలేదు నమ్మినాక ఇవన్నీ విడిచిపెట్టడం చాలా మంచిది మళ్ళీ ఇవన్నీ మన దగ్గర పెట్టుకున్నాం అనుకో మనం రక్షణ ఉంది వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం ఆయనలో దాచబడ్డ మళ్ళా ఆయనలో మనం ఏమంటారు కిస్తుతో ఆయనతో కూడా మనం లేపబడే వారం అయితే మరణించినాక అవన్నీ మనం మర్చిపోవాల్సిందే పాత అన్ని ఇక్కడ ఏం చేయాలంటే ఇరవై కూడా చదువు మీ పిల్లల మనస్సు చూడండి ఇక్కడ తండ్రుల కోసం మాట్లాడుతున్నాయి ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ఈ రోజు ఈ రోజులా ఎట్లున్నది మనుషులు అనేస్తారు చాలా మంది ఒక మాట అంటేనే తట్టుకోలేకపోతున్నారు అంటే ఆత్మహత్యలు ఎట్లయితున్నాయి అంటే ఏమన్నాడో చచ్చిపోయాడు ఏమన్నదో చచ్చిపోయాడు అంటే మనం మాట్లాడే మాటలు మన పిల్లలు కూడా తగ్గుతాయి ఇప్పుడు సపోజ్ మన పిల్లలతో మనం ఏమైనా మాట్లాడినాం అనుకో వాళ్ళకి ఏమనిపిస్తుంది కోపం వచ్చేస్తుంది ఇప్పుడు మా దగ్గర నాకు తెలిసిన ఆయన జస్ట్ ఆయన తల్లిదండ్రుతో షేర్ చేసుకోలేడు బాధ ఇంట్లో ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోలేడు బాధ ఏమన్నారో ఇంట్లో పోయి చచ్చిపోయిన ఆయన ఊరేసుకొని కదా నీ వల్ల నీ కుటుంబమే నష్టం నా వల్ల నా కుటుంబమే నష్టం నా మాట వల్ల కాబట్టి మనం మాట్లాడే మాట మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ మన సేవలు కానీ మన పరిచర్లు ఎక్కడైనా సరే కానీ బాధపడేట్టు ఉండొద్దంట చూడండి ఒక మనిషి నీ మాట వల్ల బాధపడుతుండే ఏం మాట్లాడుతున్నా మనం గ్రహించాలి ఫస్ట్ గ్రహించకపోతే ఆయన అన్ని భరించింది కాబట్టి ను నేను ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి నువ్వు గ్రహించి నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతున్నావు ఒకసారి మనం గ్రహించుకోవాలంట కదా పిల్లల మనుషులు కుంగతి ఇచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది కదా తండ్రులు ఎవరు పిల్లలు తెలుసు మనకి ఇక్కడ కాబట్టి నేనేమంటుండంటే కదా మనము మాట్లాడే మాట తీరు ఎట్లుండాలంటే ఒక మనిషి సంతోషపడ్డట్టే ఉండాలి ఫస్ట్ ఆఫ్ కదా అదే నాలుగు లూకస్ వార్త నాలుగు తులసీలు నాలుగు నాలుగులో చూసుకుందాం రెండు చూడు రెండు నుంచి చదువుదాం ప్రార్థన నిలకడగా ఉండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని మెలకగా ఉండి చూడండి మనం ప్రార్థన మెలకవు ఉండాలి ఎప్పుడే ఇది మనకు తెలుసు కాబట్టి మళ్ళీ ఏం చేసిన గుర్తు చేస్తున్నాడు కదా నాలుగదు ఆ మర్మమును వెల్లడీపరిచినట్లు వాక్యము చెప్పుటకు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలననియా ఈ రోజు ఈ రోజు నేను చెప్పడానికి ఈ ఒక సమయము నాకు దేవుడే ఇచ్చిండు ఫస్ట్ టైం మీకు చెప్పిన ఇప్పుడు నా డేట్ ఇది కాదని చెప్పేసి కాబట్టి ఆయన సమయం ఉంది ఇక్కడ మనకు ఈ చెప్పాల్సిన టైము ఆయన ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు షేర్ చేసుకోగలుగుతున్నాం చెప్పుకోగలుగుతున్నాం తగిన సమయము నువ్వు నేను ఎప్పుడు వాక్యం చెప్పాలో ఎప్పుడు ఏ వాక్యం చెప్పాలో చెప్పబడ చెప్పాల్సిన బాధ్యత ఆయనదే ఎందుకంటే ఆయన నీకు బయలుపరుస్తాడు చూడండి ఆ మర్మము వెల్లడి పరచుటకు ఏమంట వాకిని చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడే దయచేస్తారంట మనకు దేవుడే ఇస్తారంట అనుకూలమైన సమయం ఎక్కడై నువ్వు ఏం చెప్పాలను ఏ టైంలో చెప్పాలను అన్ని సమస్తం దగ్గర ఎప్పుడో రాయబడ్డాయి తెలుసు చూడండి ఇది సమయం ఎప్పుడో నాకు వచ్చేసింది కదా అందుకే అంటుండ ఆ డేటు ఈ డేట్ ఏం లేదు మా అది ఆయన అవకాశం ఎప్పుడు చూడండి తగిన సమయం అంట ఏం చేస్తాడంట మనకు దేవుడే ఇస్తాడంట అదే మా కొరకు ప్రార్థన చేయుడి కదా సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు సద్వినియోగం చేసుకోవచ్చు కలిగి నడుచుకోను చూడండి సమయాన్ని పోనీయదంట మనం ఏ సమయం చెప్పవా చెప్ప ఇప్పుడు ఏమంటారు ఆయన దగ్గర గడపాల్సిన టైం లో గడపాలి చెప్పాల్సిన టైంలో చెప్పేసి అలా మాట్లాడడం మాట్లాడాల సమయం పోనిచ్చిన మనకు టైం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటది చెప్పలేము ఆ టైం ఇక్కడ ఉంటామో మనం ఏడు ఉంటామో చెప్పు చెప్పలేము అందుకే అంటుండూ నీ సమయము ఎప్పుడు వచ్చినా సరే మనం అంటే సమయం ఎప్పుడు మనం దగ్గర మనం పట్టుకొని ఉండాలి రెడీ ఉండాలా చలో మనం బస్ ఎక్కడానికి ఎంత రెడీ ఉంటాము బస్సు వస్తే వెళ్ళిపోవడానికి అంతే దేవుడు అంతే నువ్వు ఆగమంటే నేను ఆగమంటే ఆగడానికి ఆయన మన ఇంటి మనిషి కాదా ఒక వస్తువు కాదన మన ఇంట్లో ఎవరు ఏమంటారు పాపను బాబు కాదైనా సుస్థికర్త ఎప్పుడు ఉంటాడో నీ దగ్గర ఎప్పుడాకు ఉంటాడో అని ఏం చెప్పిస్తాడు అప్పుడే మనం చెప్పాల్సిందే ఆజ్ఞ సమయము ఆయనే ఇస్తాడు నీకు నాకు మనందరికీ కదా ఆర్జదము అయిపోయింది అయిపోయింది ప్రతి మనుషునికి ప్రతి మనుషునికి ప్రత్యుత్తరం ఇయ్యవలనో చూడండి ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్న అది మీద తెలుసుకున్నటకై సంభాషణ సంభాషణ చూడండి ఎంత మధురంగా ఉన్నాయో ఆయన మాటలు చూడండి మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి గలది గాను కృప కృపా సహితం గలది గాను ఉండనీయుడే నువ్వు మాట్లాడే మాట నేను మాట్లాడే మాట ఎట్లున్నానంట ఉప్పు టేస్ట్ ఎట్లా వస్తుంది కూర మనకి అంత మంచిగా ఉండాలంట ఉప్పు తింటాను టేస్ట్ కొడుతుందా ఎందుకంటే మనుషులు మన నాకి టేస్ట్ తొలగితేనే రప్పన లోపల టేస్ట్ తొలగపోతే బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే బాగలేదు అంటాం అదే మరి చెప్పాల్సిన మాట కూడా అంత తేగు ఉండాలంట అంత రుచిగా ఉండాలంటారు నువ్వు నేను మాట్లాడే మాట కదా చూడండి మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలంట కదా మనం మాట్లాడే రుచిగా ఉండాలంటే ఏం చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనకు ఆగ్నేహిస్తాడు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా ఏం చేయాలా కాబట్టి ఇక మనతో మాట్లాడుతున్న ప్రభువు మరి ఆయన దగ్గర మనం మరణించి మళ్ళీ ఆయన సన్నిధిలో మనల్ని మనం ఆయన అనుతూపడం మనం లేపబడారం కాబట్టి ఫస్ట్ ఏమేమైతే పాటించినమో రక్షణ ఉండక ముందు అవన్నీ ఒకవేళ మళ్ళా అన్ని పాటించామనుకో మన రక్షణకి మనకు చేసిన ప్రార్థనకి మనకు దేవుడు మన కోసం పెట్టిన ప్రాణానికి విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి నువ్వు నేను మాట్లాడే మాట ఆయన నమ్ముకున్న బిడ్డలు మాట్లాడాల్సిన మాట ఎట్లుండాలంటే రుచికరంగా ఉండాలంట మనిషిని బాధ పెట్టేటట్టు ఉండదంట పిల్లలతో ఏం మాట్లాడాలను సేవ సేవలో ఉన్న పరిచాలతో ఏం మాట్లాడాలను సంఘంతో ఏం మాట్లాడాలి ఎక్కడ ఏ వాక్యం చెప్పాలో ఎక్కడ ఏం పలకాలను ఆయననే నీకు అన్ని రెడీ చేస్తాడు ఆయన నీకు అన్ని సిద్ధపరుస్తాడు ఆయన కాబట్టి తగిన సమయం తగిన అవకాశం దేవుడు మనందరికీ దయచేస్తాడు కాబట్టి ఆయన నామానికి మహిమకరంగా మనం ఉండలాగిన మనం ప్రయత్నం చేద్దాం ఎవరైతే లేరో వాళ్ళ కోసం ప్రాణం చేయడం మన బాధ్యత సంభాషించడం ఒకరికొకరు ప్రాణాలు చేసుకోవడం చాలా అవసరం అది కదా దేవుడు తన వాక్యం నిగించుకున్నాక ముగించుకుందాం సోదరు దివా గొప్పదని కొందనా చేష్టం దాన్ని వాక్య ధర మాటలను పొందా శ్రోభ ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానులు మేము మాత్రం ఒకరిని దేశించడానికి వీలేదు ఒకరిని అవమానించడానికి వీలు చేసుకోవా మీరే మాకు సాయం ఇచ్చేసి విడుదల దేశం మేమే మేము మాట్లాడే మాట ఇతరులకు నొప్పి కలిగించడానికి వీలేదు ఇతరులు బాధపడడానికి వీలేదు మీరే మాకు సాయం ఎవరైతే సరిలు ఎవరు వేసుకోవా అందరి మీరే సాయం నేర్చేసి రోచ వర్షరాలు తీర్చి విడుదల దేయండి చెప్పబడ్డ వాఖ్యలు తీసుకోవా మేము పాటించాలా అనేక దీన్ని పాటించలాగునా మీరే మాకు సాయం వచ్చేసి అవసర ప్రతి వర్షాలు తీర్చి విడుదల మన ప్రభై నేసి స్కూల్ ప్రసిద్ధంలో పింపు మనందరికీ సదాకాలతో